పరిశుద్ధ మహోన్నత కృపా కనికరం గల దేవ ఏసఐ అమ్మకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త తేజమైడ అతికాంక్ష నిాణ ప్రీడ ఏసఐ అమ్మికు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రాభ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చట్టం భద్రపరిచిన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రాభ ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కల సమయంలో ప్రావా నాయన మిమ్మల్ని ఆరాధించుటకునైనా మీ స్వరం మీనుటకు మిర్చిన ధనతను బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగేగుములు మీకే చెల్లిస్తున్నాం ప్రావా అవును ప్రాభ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రాభా నా తండ్రి అవును తండ్రి మమ్మల్ని ఆ కలవరి శిల్వల ప్రభా మీరు పొందిన గాయాల ద్వారా ప్రభా మమ్మల్ని విడిపించినారు మమ్మల్ని పాపం నుంచి విడిపించినారు ప్రాభ ఆయన మాకు అంతటి గొప్ప ధన్యతని ఇచ్చినారు ప్రాభా అవును తండ్రి ప్రభా అయినా మేము ప్రతి కూడుకుంటుంది ప్రాభ నాయన మీ స్వరం ఇంటకు నాయన మాలో లోపాలను సరి చేసుకోవడానికి నాయన సరైన మార్గాలు నడవడానికి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రభావ మీరు ఇచ్చిన ఆయన బహుమతులు పొందుకోవడానికే కాబట్టి నా తండ్రి ఆయన మా జీవితాలను సరి చేసుకుని ముందుకు సాగు సహాయం దాయి ప్రభా ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలయన ఇంకా ప్రభావ సరి చేసుకోవాల్సినవి మేము పాటించాల్సినవి మాకు తెలియజేయండి ప్రభావ మా జీవితాలను కట్టండి ప్రభావ అయినా మీరు అక్కడికి మేము సిద్ధపట్టుకు సాయం దయచేయండి ప్రభావ మీటింగ్ అందరినీ ప్రభావ మీరేనైనా మీ నమ్మక మహిమకరంగా జరిపించండి ప్రభావ రానైనా బిడ్డలందరినీ నడిపించండి తండ్రి నా ప్రభా మీటింగ్ లోల్ ఇష్యూస్ రాకుండా ఆధిపత్యం వహించండి నా తండ్రి మీరే నాయన స్టార్టింగ్ నుంచి వరకు మీరే తోడై ఉండి నాటింగ్ ద్వారా మీరే మహిమని ఏసు క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి పెడుకుంటే నా తండ్రి ఆమె బంగారం వజ్రాలు అడగలేదు హృదయాన్ని ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగాలేదు వజ్రాల్ని అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్నిచ్చవయ్యా నిద కీరాలేనని నాకోసం వచ్చవయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని చవయ్యా నివేద కీరాలేనని నా కోసం వచ్చవయ్యా ఏ సయ నాయ సయ నాయ సయ నాయే నాయే సయం నాయే సయం పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యానవుణ్ణి రక్షించి పరలోకం న చేర్చ శిలువను మోసాడయ్యా పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుణ్ణి రక్షించి పరలోకం న చేచ్చా శిలువను మోశాడయ్యా కన్నీటిని తొడిచాడయ్యా సంతోషం పంచాడయ్యాగీపాలేనని నా కోసం వచ్చాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషాన్ని పంచాడయ్యా యా నవ్యే నీవం ఏ ననం ఏ నాణం ఎవ్యయా నీవం ఏ సయా నా ధ్యానం ఏ సయ్యా నా ప్రాణం ఏ సయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవాంతులుగా మనలను చేయా దారిద్ర్యం రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతునుగా మనలను చేయ దారిద్యం పొందాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నిదీరాలేనని నా కోసం వచ్చాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషాన్ని పంచాడయ్యా నివేదీరేదని నో సంవచ్చ నం ఏ నం ఏ నీవం ఏసయ్యా ప్రాణం ఏ సయ్యా నవ్యేసయ్యా న జీవం ఏ సయ్యా నా ధ్యానం ఏ సయ్యా నా ప్రాణం ఏ సయ్యా బంగారం అడగాలేదు వజ్రాల్ని అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగాలేదు వజ్రాల్ని అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకం ఇచ్చావయ్యా నివ్వెదకి రాలేనని నా కోసం మనుషులను చేశావయ్యా ఈ లోకం విచ్చవయ్యా నివ్వెదకి రాలేనని న కోసం వచ్చవయాయ సయాయ సయ్యాయ కన్నీటినితుడిచావంతోషం పంచయ కనీటినితుడిచామ సంతోషం పంచవయా నిదకీరాలే కోసం వచవం ఏ ననం ఏ నేస్త నం ఏ నీవం ఏస్త ప్రాణం ఏ నీవం ఏ సయలు థ్యాంక్ యూ బ్రదర్ అలలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్నిస్తాం పరుషుధుల వండ్రి మీకు స్థుతులు స్తోత్రాలైనా కృపగల దేవ సర్వోన్నతుడగనైనా మీకే వందననాలు వేసయ్యా ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి ఇక మధ్యాహ్న కాలంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధనించే భాగ్యాన్ని మార్కిచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఎంతో దయగల దేవుడు ఎంతో ప్రేమ గల ప్రభునైనా మమ్మల్ని ఎంతకన్నా ప్రేమించుతారు ఎంతవరకు మమ్మల్ని మీకు వదనాలు వేసయ్యా ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ఈ ఉంటున్న శ్రమల కాలంలో చివరి దశలో ప్రభా చివరి గడియల ప్రభు కాబట్టి మేము ఎట్లా జీవించాలన్నా మా దాన్ని ప్రార్థిస్తున్నాం ఇవి మేము మర్చిపోకుండా మా హృదయాల మీద జాగ్రత్తగా రాసుకోవాలా ప్రభా శాశ్వతంగా అవి మా హృదయల మీద ఉండాలా ప్రభావ ఎవరు కూడా దాన్ని తొరిచివ్వడానికి వీళ్ళు ఎందుకంటే సైతాన్ని దొంగలిస్తున్న వాక్యం ఉంది నాయన కాబట్టి వాడు కూడా దాన్ని దొంగలించడానికి వీల్లేదు వాటికి అవకాశం ఇవ్వకుండా వాటిని మేము జాగ్రత్తగా కొనసాగించుకొని లాగా నడిపించామని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం ఉన్న బ్రదర్స్ వాక్యాన్ని వింటుండగా వారిని ఆశ్రయించండి వారి జీతంలో నూతన కార్యం ప్రతి ఆటంకాలను కొట్టి వేయమని ప్రార్థిస్తున్నాం ఆగిపోయిన మేలను అనుగ్రహించండి ప్రతి శరీరానికి సంపూర్ణమైన స్వస్థత మేము ప్రకటిస్తున్నాం ప్రభా ప్రతి శరీరంలో తనుమని మీ యొక్క జీవాన్ని సంపూర్ణంగా నింపమని ప్రార్థిస్తున్నాం అనేకలు తనుమని మీ కొరకు సాక్షులుగా జీవించాల ఇతరుల వల్లే జీవించకుండా అనిల వల్లే జీవించకుండా మతపరమైన జీవితం కాకుండా ప్రభా రోషం కలిగిన జీవితం అనుభవపూర్వకంగా ప్రకటించే జీవితం అటువంటి జీవితంలో ప్రభుందరూ నడిపించి మీరే మహిమానందమని ఏసు క్రీస్తు నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ సమర్థవంతమైన దేవుని యొక్క వాక్కు అన్న అంశము ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఈ రోజు నేను ధ్యానించాలనుకుంటున్నా ఈసారి మనము ఆది ఉన్న కొన్ని వాక్యాలను ధ్యానించడానికి ప్రయాసపడదాం ముఖ్యంగా మనము ఆది కాండం అన్నప్పుడు సమస్తానికి ఆది అన్న విషయం మొదట్లో ఏ రీతిగా ఉండే అన్న విషయాన్ని ప్రభు మనకి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆదిట్లో లేక ఈ సృష్టి ఆరంభంలో ఏ రీతిగా ఉండే పరిస్థితులు అన్న విషయాలని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ముఖ్యంగా మనకు తెలుసు అక్కడ ఎన్నిసార్లు మనం ధ్యానించటం కూడా ఎన్నిసార్లు వాటిని చదివినాం కూడా చదివినాకనే ధ్యానిస్తూ ఉంటాం కానీ ఏం జరుగుతుందంటే చదివాక ధ్యానించకపోతే మటుకు అది దొరకదు ఉండదు కదా వాక్యం అవకాశం లేదు అన్నట్టు కాబట్టి మనకు తెలుసు ఆది ఆది అందు మొదటి వచనం మొదటి అధ్యాయంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అక్కడ చాలా క్లియర్గా ఉంది తెలుగులో భూమి మరియు ఆకాశములు కొంతమంది అంటారు లేదు భూమి భూమి ఆకాశములు రెండే కదా అంటాడు అనేసి భూమి ఆకాశములు అది వ్యాకరణం ప్రకారంగా తెలుగులో లేక ఇంగ్లీష్ లో గ్రామర్ అంటారు కానీ కొన్ని బైబిల్స్ లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్త్ అని ఉంటుంది ముల్టా అక్కడ కానీ ఇక్కడ మనకు వస్తే అర్త్ అండ్ హెవెన్స్ అని ఉంది ఒక్క నిమిషం నేను తలిపేస్తా బయటించే శబ్దాలు వస్తున్నాయి మనకి తెలుగుకి ఇంగ్లీష్కి వచ్చినప్పటికీ ఆ వ్యత్యాసాలు కనిపిస్తూనే ఉంటాయి దేవుడు భూమి మరియు ఆకాశంలో సృష్టించాడు ఇంగ్లీష్ లేమో ఆకాశంలో భూమిని సీడించననుంది సెవెన్స్ అండ్ అర్త్ అని అయితే ఆయన నోటిలో నుంచి వచ్చే ప్రతి వాక్ వలన ఈ సృష్టి బయటికి వచ్చిందన్న విషయమే మనం గ్రహిస్తున్నాం ఆయన వాక్ ఎందుకు సమర్థవంతమైందంటే మూడో వస్తుంలో చూడండి దేవుడు వెలుగు కమ్మని కల్పలుకగా వెలుగు కలిగను అది అన్నట్టు సో దేవుని నోట్ల నుంచి వచ్చే వాక్ వలన అవన్నీ కలిగినట్టు మనం చూస్తున్నాము దానికి ముందు మూడు రెండవ వచ్చినం ఎన్నిసార్లు మీరు ధ్యానించినట్టారు చెప్ప భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను చీకటి అగాధ జలము పైన అంటే జలములు కూడా ఎప్పుడూ సృష్టించి పెట్టింది కదా దాని తర్వాత దేవుని ఆత్మ జలముల పైన ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు మనకు తెలిసి జలము జలం లేకపోతే జీవం ఉండదు జలం ఓ రీతిగా వాక్యానికి సాదృశ్యం ఏ ప్రభే జీవ జలం కాబట్టి ఏ స్ప్రవే జలము ఏ ప్రభే వాక్యము అన్న విషయాన్ని ఆ జలముల మీదనే దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి దేవుడు తర యొక్క వాక్కు మీదనే ఆధారపడి ఉన్నాడు కూడా కాబట్టి అదే వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు ఆయననే వాక్కు అని కూడా మనకు తెలుసు హాన్స్ వార్త మొదట దానికి కాబట్టి ఆ సమర్థవంతమైన వాకుని ఆయన ఏ రీతిగా పలికిండో రక్షిపబడిన మనము ఆయనని స్వీకరించిన మనము చూడండి మనకు తెలుసు ప్రభు దగ్గరికి అనేక మంది ఆయన అనుగ్రహించు ఈవులను లేక బహుమానాలను పొందుకోవడానికి వస్తున్నారా లేక ఆయననే పొందుకొనికొస్తున్నారా అనేది పోయిన వారం అంతా ధ్యానించడం కాబట్టి మనము ఆయనని ఎక్కువగా పొందుకోవాలా బహుమానాలు ఆటోమేటిక్ వస్తాయి బహుమానాలు పొందుకున్నాం అనుకోండి ఆయన మనకు అనుగ్రహింపబడ్డడు కాబట్టి ఆయన మనకి అనుగ్రహింపబడితే సమస్తము మనకు వచ్చేసినట్లే అది పాయింట్ అక్కడ నేర్చుకున్నాం పోయిన వారం అంతా కాబట్టి ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వలన ఏం జరిగినా అడితే మనము ఈ మొదటి అధ్యయం అంతా చూస్తూ ఉంటాం దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయంని కలగగా ఒక దినమాను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కాని పలికి అక్కడ జరిగింది దాని విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరు ఆ ప్రకారమైంది కాబట్టి వీటిని పైకి ఒక భాగము నీళ్లను జలములను పైకి పంపించిండు ఒక భాగం జలం క్రిందనే పెట్టింది విశాలము క్రింద విశాలం పైన అంటే మీద అనుంది కాబట్టి పైన కూడా నీళ్లున్నాయి క్రింద కూడా నీళ్లున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం అక్కడ దాని తర్వాత ఆ విషయాలు నాకు ఆకాశం అని పేరు పెట్టినట్టే ఆకాశం పైన కూడా నీళ్లున్నాయి అన్న విషయం జ్ఞాపక కల్పిస్తుంది ఆకాశం క్రిందనున్న జలము ఒకటే చోట కూర్చుండబడి ఆరిన నేల కనబడిన గాక ఆయన పలకగా ఆ ప్రకారం అంటే ఎన్నో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి నీళ్ల లోపల ఉండి నానబడి ఉందన్నట్టు దాన్ని ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నాడు అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోలేందంటే సడన్లీ మనము సృష్టిలో తన మనిషిని సృష్టించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం ఏ రీతిగా అతన్ని సృష్టించిందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు చూడండి మొదటి అధ్యాయము దానికి సంబంధించింది ఆ విషయంగా మనం ధ్యానిస్తే చూడండి ఒకసారి మొదటి అధ్యాయము ఇరవై వచనం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇది చాలా ముఖ్యమైన వాక్యం మన సేవ జీవితానికి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఈ విషయం మీకు అర్థమైతే చాలు మన స్వరూప మన పోలిక చొప్పున ఇంగ్లీష్లో ఇమేజ్ అండ్ లైక్లీనెస్ అని ఇమేజ్ అంటే స్వరూపము లైక్లీనెస్ అంటే పోలిక దేవుని యొక్క ఆ దృక్పథం ఏంటంటే ఇక్కడ మనిషిని ఎట్లా తయారు చేయాల తన స్వరూపమందు దాని తర్వాత తన పోలికి చొప్పున తర్వాత మన అన్న విషయం అక్కడ అర్థం చేసుకోవాలి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు మన స్వరూప మన పోలికి చొప్పున నరులను చేయదము అయితే గతంలో బోధి బోధకులు ఏం చేస్తారంటే త్రిత్వంపు దేవుడు కాబట్టి ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఇంకొక బోధలో ఏముంటుందంటే దేవుడు తన దూతలతో మాట్లాడుతాడు కానీ ఇది దేవుడు తనంతట తానే సంభాషణలో ఉండడన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నా తనలో నుంచే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి దేవునిలో ఉన్న రెండు ముఖ్యమైన గుణగణాలు ఏంటంటే స్వరూపము దాని తర్వాత పోలిక స్వరూపము అంటే ఇంగ్లీష్ లో ఉంది ఇమేజ్ అంటే బాగా అర్థం చేసుకోండి ఇమేజ్ అంటే కనిపించేది విగ్రహం విగ్రహాన్ని కూడా ఇమేజెస్ అంటారు లేక కండ్లకు కనిపించేదాన్ని ఇమేజ్ అంటారు అన్నట్టు కాబట్టి ఈ లోకము ఒక ఇమేజ్ లాంటిది ఈ ఇమేజ్ లేక కొన్నిసార్లు ఈ నీడ కూడా అంటారు లేక శారీరకమైంది కూడా అంటారు కాబట్టి దేవుడు మన స్వరూప మన పోలిక చొప్పున నరులం చేయదాం కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాల ఆ స్వరూప ఆ పోలిక చొప్పున చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకో దేవునికి తెలుసు ఆ రూపంగా నరలం చేయకపోతే వేస్ట్ అని కేవలం ఆయన స్వరూపం ముందు చేసి వద్దే కూడా వేస్ట్ అని తెలుసు కేవలము ఆయన పోలిక చొప్పున చేసిన వేస్ట్ అని తెలుసు తెలుసాకి అందుకే రెండు పాయింట్స్ అక్కడ ఉన్నాయి ఆయన స్వరూప ముందు ఆయన పోలిక ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే స్వరూపము కండ్లకు కనిపించండి పోలిక కండ్లకు కనిపించేది ఈ పాయింట్కి అర్థమైతే నువ్వు నీ నీవు నువ్వు సువార్త ప్రకటించినప్పుడు లేక నువ్వు ఇతరులకు ప్రార్థించినప్పుడు నీ నోట్ల నుంచి వచ్చే మాట కూడా సమర్థవంతమైంది కాంది నీకు తెలియదు ఇవి అర్థం అయితేనే కాబట్టి ఇక్కడ బాగా మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఏంటంటే అదే ఇరవై ఆరో వచనలు మాట్లాడుతుందో చూడండి మన స్వరూపం మన పోలిక చొప్పున నర్లం చేదం పోలిక ఆత్మీయమైంది స్వరూపము శధికమైంది ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి అంటే సంపూర్ణమైన రూపం అంటే మన మన దేవుడు కూడా మన లాగానే ఉంటాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయన ఏదో వింత రకంగా ఉండి రెక్కలుండి కొమ్ములుండి అనేది కాదు ఆయన కూడా మన సింపుల్ గా ఉంటాడు అన్న విషయానికి జ్ఞాపం చేస్తుంది వాక్యం దాని తర్వాత ఆయన ఆత్మస్వరూపి పోలిక అనేది ఆత్మకు సంబంధించింది కాబట్టి ఆ పోలిక చెప్తున్న వా అట్లా చేస్తేనే కానీ వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాపు ప్రకటించు ఏలుదురుగా కానీ పలికా అంటే నాకు తెలుసు నువ్వు ప్రకృతి సజ్జంగా ఉండి ఆత్మీయంగా ఉంటేనే కానీ నువ్వు ఈ లోకాన్ని రాజ్యం మేలు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇది పాపం చేయకముందు మనుషులు అది దేవుని యొక్క దృక్పథం పాపం చేయకముందు ఆనమ వాళ్ళ పాపం చేయకముందు వారిని తయారు విధానం గురించి మాట్లాడుతుంది అక్కడ అయితే దేవుడు తన స్వరూప మందు నరుని సృజించాను దేవుని స్వరూప మందు వాణ్ణి సృజించాను రెండుసార్లు జ్ఞాపకం చేస్తారు కదా దేవుడు తన స్వరూప మందు నరుని సృజించాను దేవుని స్వరూప మందు వాని సృజించాను వాణ్ణి తర్వాత చూడండి స్త్రీగాను పురుషుని వారిని సృజించాను కాబట్టి ఒక్క వ్యక్తి నుంచే కదా స్త్రీ పురుషులు అనేది పాయింట్ అక్కడ జ్ఞాపకం చేస్తాడు అయితే వీళ్ళందరూ దేవుని స్వరూపంలో ఉన్నారు ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి స్త్రీ కూడా దేవుని స్వరూపంలోనే ఉన్నది ఈ వాక్యం ప్రకారంగా ఆ స్వరూపంలో నుంచి బయటకు వచ్చింది అనేక మందికి అర్థం కాలేదు మతస్థులకు ఈరోజుకి కూడా క్రైస్తవ మతంలో స్త్రీకి పురుషునికి ఈక్వాలిటీ ఇస్తాం ఏ మతంలో ఉండదు యూధా మతంలో కూడా లేదు ఈ ఈక్వాలిటీ లేక సమానత్వ యువత మతంలో కూడా ఇది స్త్రీకి సమానత్వం లేదు ఇస్లాం మతంలో స్త్రీకి సమానత్వం లేదు వేరే మతాలలో కూడా స్త్రీకి సమానత్వం లేదు కేవలం మన క్రైస్తవ జీవన విధానంలోనే సమానత్వం ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడ స్త్రీ కూడా దేవుని స్వరూపంలో పోలింది ఇది పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి సేవకునివి సేవకురాలవి ఈక్వాలిటీ స్త్రీ పురుషుడిని భేదం లేదంటే దళితుడి రాష్ట్రపత్రిక నాలుగో దేవున్లో ఈక్వాలిటీ మనం సమానం అయిన దృష్టిలో ఇద్దరు సమానమే కాబట్టి దేవుడు తన ప్రణాళికని వీరిద్దరి ద్వారా నెరవేర్చుకుంటాడు ఆ పాయింట్ నీకు అర్థం కావాలి రోజు కాబట్టి పురుషులే కాదు స్త్రీలు కూడా సమర్థవంతమైన దేవుని వాడుకుని వాడుకోగలరు ఆ పాయింట్ నీకు అర్థం కావాలి రోజు తర్వాత ఇరవై తొమ్మిదవ మీరు జాన జాగ్రత్తగా దాన్ని ధ్యానించారు దానికంటే ముందు ఇరవై ఎనిమిదవ ఆయన నోటి మాటేటం చూడండి దేవుడు వారిని ఆశీర్వించాను చూడండి ఆయన దగ్గర శాపం లేదు ఆయన దగ్గర కేవలం ఆశీర్వాదమే ఉంటుంది శాపము ఆయన ఇవ్వడు ఎందుకంటే ఏసు అంటాడు నేను పర్లోకమ్మి దిగి వచ్చిన అంటే నేను జీవం ఇవ్వడానికి వచ్చినా కానీ శాపం ఇవ్వడానికి రాలే మరణం ఇవ్వడానికి రాలేనే నేను వచ్చిందే జీవం ఇవ్వడానికి అది ఎందుకంటే పుట్టించి చంపడం ఏమైనా అర్థం ఉందా ఏమర్థం లేదు అందరూ జీవించాలా అనేదే దేవుని యొక్క ప్రణాళిక అందుకే కళ్ళం బైబిల్ గురించి మాట్లాడిన ఇప్పుడు జీవం గురించి మాట్లాడతాం ఎందుకంటే జీవం ఉత్తనంలో జీవం ఉంటుంది తొక్కల జీవం ఉండదు కాబట్టి కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యమా అంటే జీవం కలిగిన వాళ్ళు అనర్థం సమృద్ధిగా ధాన్యం అంటే సమృద్ధిగా జీవం గలవారు అనర్థం కాబట్టి కళ్ళం బయట అంటే కాల్చి వేయబడతావు ఇంకా నీలో జీవం లేదు కాబట్టి నువ్వు కాబట్టి కాల్చి వేయబడతావు ఆత్మలు కాబట్టి ఇరవై ఎనిమిదిలో దేవుడు వారిని ఎట్లనగా మీరు ఫలించి ఆశీర్వాదం మీరు ఎదుగుంటుంది బాగా చేసుకోండి ఆశీర్దం అనేది ఎట్లా ఉంటుంది చాలా మంది ఆశ్రయం అంటే కారు బిల్డింగ్స్ అనుకుంటారు కానీ కాదు అవి వాటి యొక్క పరిణామాలే ఆశీర్వదం యొక్క పరిణామాలు ఈ లోకంలో నీకు సమృద్ధిగా ప్రకృతి సహజంగా రావాల్సింది కానీ ఆశ్రమం ఎటుంటో చూడండి మీరు ఫలించాలా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపాలా నాలుగు విధానాలు ఇవి అభివృద్ధి పొందాలా విస్తరించాలా నింపాలా కొద్దిసార్లు ఆ మతపరమైన జీవితంతో వ్యతిరేకిస్తూ ఉంటారు ఇప్పుడు మన పూర్వీకులని చూస్తే లేక మన తాతల కాలంలో చూస్తే ఒక్కొక్కరికి పన్నెండు మంది పదిహేను మంది పిల్లలు ఉండేటోళ్ళు కానీ ఈ రోజు అంతమంది పిల్లల్ని కనగలుగుతున్నాం మన యోగ్యత ఉన్నా కనలేకపోతున్నాం ఎందుకు కనలేకపోతున్నాం యోగ్యత ఉన్నది ఆర్థికంగా లేదా ఉన్నది పరిస్థితి అయినా కనలేని చేతులు ఎందుకు అంటే చూడండి ఈ విషయం అర్థం చేసుకోండి ఈ వాక్యమే ఫలించలేదు మన జీవితంలో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దేశంలో ఈ రోజుకి కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఎప్పటి నుంచి మాట ఇది అరవై సంవత్సరాల క్రితం మాటైంది అరవై సంవత్సరాల నుంచి ఈ రోజుకి కూడా మన జనాభా లెక్కలు చేస్తుంది గవర్నమెంట్ ప్రతి పది సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాల లెక్కలు చూసినా టూ కంటే మించితనే లేదు కైస్తవ జీవితం అందుకు మనము మైనారిటీలోనే ఉండిపోతున్నాం అదే ముస్లిమ్స్ చూడండి 15 పర్సెంట్ పెరిగింద్రు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ మీరైనా ముస్లిమ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎట్లా పెరిగింది బ్రదర్ వాళ్ళల్లో కన్వర్షన్స్ ఉండవు కదా తర్వాత ఎవరు కూడా తెలిసి ఆ మతంలో జయాన్ కాడు కదా కరెక్టే జయాన్ కాడు ఎవరైనా క్రైస్తవ మతం పుచ్చుకుంటారు వేరే మతస్థులు ఎందుకంటే ఇందులో సత్యం ఉందని అయినా కానీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింటే మించుతనే లేదు ఎక్కడ ఫలిస్తారు నాకు అర్జనే గారు మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొందాలా ప్రతి విషయం అభివృద్ధి పొందాలా బిజినెస్ చేయాలా మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలా పెద్ద పెద్ద షాప్ స్టార్ట్ చేయాలా ఆ అదొకటి ఎత్తు ఆత్మలు కూడా అభివృద్ధి పొందాలా వాక్యంలో బలపడాలా అద్భుతాలు జరిగే సేవలో విశేషమైన సేవలలో మీరు ఉండాలా అనేక ప్రాంతాలకు పోయి సేవ చేయాలా ప్రతి దాంట్లో ఆర్థికంగా అభివృద్ధి పొందాలా శారీరకంగా అభివృద్ధి పొందాలా శరీరం లేటువంటి అనారోగ్యం లేకుండా చూసుకోవాలా మానసికంగా అభివృద్ధి పొందాలా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలా నైతికంగా అభివృద్ధి పొందాలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుడి చిత్తం అంటాడు కొన్నిసారి ఆసుపత్రి గల అభివృద్ధి పొందుతున్నాం మనం విస్తరించాలా ఇప్పుడు చెప్పండి ఎట్లా విస్తరిస్తారు చెప్పండి ఇద్దరి పిల్లలు ఒక్క పిల్లడు ఇద్దరు పిల్లల్ని కంటే ఎట్లా విస్తరిస్తారు నేను ఎక్కువ పిల్లల మీద కనబని చెప్తాను నేను ఆత్మీయంగా అర్థం చేసుకోండి కనడం అంటే నేను ఒక కేసు జ్ఞాపకం చేసి ఒక సిస్టర్ వాళ్ళకి ఆల్రెడీ గారు పిల్లలు పుట్టిండ్రు అయితే మూడవ మూడవసారి గర్భం ధరించింది ఆయన మంచి విశ్వాస మంచి భక్తి పరుషుధాత్మ అభిషేకం కానీ జిడ్డు మరీ జిడ్డుది అన్నట్టు ఎవరేమనుకుంటారా అందరు నాకు మూడు ముగ్గురు పిల్లలు అంటే సిగ్గు సిగ్గు వచ్చింది ఆయన మీకు సిగ్గు పడిపోతున్నారు ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని అంటారా అని అంటున్నాడు మాటలు క్రైస్తవులు అంటారు ఆ నీళ్ళు ముగ్గురు పిల్లలు అన్ని ఇద్దరు ఇద్దరంటే ఓపే కానీ ముగ్గురా ఓపే కానీ మెచ్చుకోవాలా రెచ్చగొట్టేటోళ్ళు ఇళ్ళందరూ జనం సిగ్గుకి ఆమె అమ్మోనియన్ ఇంకా సరే ఆర్థికంగా పెంచలేని స్థితిలో ఉన్నావు నువ్వు మంచి చికెన్ కిరియాలు మటన్ కిరియాలు తింటున్నావు ధనికంగా ఉన్నావు అన్ని వస్తువులు ఉన్నాయి అన్ని అంతస్తులు ఉన్నాయి అన్ని ఉన్నాయి నీకు సమృద్ధికి ఉంది పిల్లల్ని పెంచే యోగ్యత లేదనేది కాదు కనే యోగ్యత లేదు కనే శక్తి లేదా నాకు అది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఐగుప్తులో ఫర్ ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటంటే పుట్టిన వెంటనే వాడు మగపిల్లడైతే మనం చంపేయాల అయితే ఆ దాసులు ఆ టైంలో ఉన్నప్పుడే దాసులకి కండ్ల కనిపిస్తే వాడు చనిపోవాల దాసులు లేకపోతే పర్లేదు అయితే ఆయన ఆ ఇస్రాల్ స్త్రీలంట దాసీలు రాకముందే కనేసేటోళ్ళంట ఎట్లా అది నాకు ఊహిస్తే వాళ్ళు జద్దరిస్తుంది వాళ్ళకి ఎంత రోషం చూడండి దాసీల కండ్లా పడితే వాడు పుట్టేటప్పుడు మొగట్లో అయితే చంపేస్తారు దాసులు వాళ్ళు పుట్టేసినాక వాళ్ళు చంపడానికి వీలు లేదన్నట్టు దాసులు రాకముందు వీళ్ళు కనిపిస్తున్నారు నేర్చుకోవాలి వాళ్ళని ఈరోజు అట్లా లేదు కారణానికి యోగ్యత లేదు డాక్టర్ నా వల్ల కాదు డాక్టర్ నాకు సిర్జేరియం చేసేయండి సి సెక్షన్ చేసేయండి నాకు అనేస్త ఇచ్చి చేసేసేయండి శక్తే లేదు వాళ్ళకి చాలా అన్యాయమైన కాలంలో మనం ఉంటున్నాం ఇది కూడా వాడుకుంటున్నారా డాక్టర్స్ హాస్పిటల్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వన్ లక్ష యాభై వేలు రెండు లక్షలు కూడా డెలివరీకి అంత అన్యాయమా అంత భయంకరంగా లోకం సో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమంటే ఎట్లు విస్తరిస్తారు భూమిని నిండండి అంటే ఎక్కడ భూమి అదే 2.5% పాయింట్ ఇట్లా ఉంటే మనవాడు వాడు ఎవరు కూడా ఏం మినిస్టర్ కాలేడు పొలిటీషియన్ కాలేడు ఎమ్మెల్యే కాలేడు ఎంపీ కాలేడు ఇంపాసిబుల్ ఇండియాలో అట్లీస్ట్ కొంతమంది అన్న క్రిస్టియన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతాయి వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది భవిష్యత్తులో వీళ్ళకి ఏమన్నా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి కేసీఆర్ స్టార్టింగ్లో ఇచ్చిండి బెనిఫిట్స్ క్రిస్టియన్స్కి ఇప్పుడు ఇచ్చిండా ఏమన్నా దూరం పెట్టేసి ఆయన పూజలు ఆయన యజ్ఞాలు ఆయన హోమాలు చేసుకుంటున్నాడు ఇవి ఆయనకి అంత ప్రాబ్లమ్సే త్వరలో కాబట్టి నేను అనేది ఏంటంటే మన కొరకు చెప్పబడ్డ వాక్యం ఇది దాని తర్వాత చేపలను ఆకాశ పక్షులను భూమి ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అది మనకు ఇచ్చిన అందుకే ప్రతి జీవి మన మాట వింటది సింహం కూడా మన మాట వింటది అందుకే సర్కస్ కి పోతే చూస్తాం సింహం మాట వింటది వాడి సర్కస్ నడిపించేటువంటి మాట అది దేవుడు పెట్టిన విధానం అయితే ఇప్పుడు చూడండి ముప్పై ఇరవై తొమ్మిదో సమర్థవంతమైన వాక్ ఎట్లా ఉంటుందనండి దేవుడు ఇదిగో భూమి మీద నున్న దానికి ముందు అనుకుంట దానికి మీద ఇరవై నాలుగు అనుకుంటే కదా దానికి ముందు పన్నెండవ వచనం నుంచి చూస్తున్నాం దానికి మీద పదకొండులో దేవుడు గడ్డిని విత్తనమును విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలం ఇచ్చు ఫలవృక్షలను భూమి ములిపించును అని పలకగా ఆ ప్రకారం ఆయన ఇప్పుడు బాగా చేసుకోండి ప్రతి ఇప్పుడు ఆయన కేవలం తన నోటి మాట ధర తిరగాల కానీ ఇక్కడ ఏం చేస్తుండ భూమికి చెప్తున్నాడు నో మలిపి ఇక మీదట నేను ఎట్లా చేసినాను ఇప్పుడు నో జై భూమి కాబట్టి భూమికి చెప్తున్నాడు ఇప్పుడు నో జై గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనంలో గల ఫలం ఇచ్చి ఫలవృక్షములను భూమి ములిపించిన పలకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనంలు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం ఇచ్చగల ఫలవృక్షములను ములిపింపగా అది మంచిదని దేవుడు చూచింది కాబట్టి ఇక్కడ నేను నీకు చెప్పేట మనకు తెలుసు భూమి అంటే మన శరీరమే కదా మన శరీరం కూడా మట్టితో చేయబడింది కాబట్టి ఈ స్పిరి ఈ విధానాలు నీకు అర్థం కావాలా సమర్థవంతమైన వాక్ ఎట్లా పాటించాలనేది భూమి మొలిపించమన్నప్పుడు భూమి మొలిపించాలా అంటే భూమి వినాల్సిందే ఆయన వాక్ నేను అందుకే కొన్నిసార్లు మీకు చెప్తుంటాను నీ చేతులకు పని నువ్వే నేర్పుకోవాలా ఎవరు నేర్పడు నువ్వు నీ చేతులతో మాట్లాడమని చెప్పింది నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక బ్రదర్ అంటాడు బ్రదర్ నాకు కంప్యూటర్ కోడింగ్ వస్తున్నా లేదు సార్ నీ చేతులతో మాట్లాడు నా హస్తాలారా నా వ్రేళ్ళు కంప్యూటర్ కోడింగ్ స్టార్ట్ చేయి అంటే అది సి ప్లేస్ ప్లేస్ జావా అన్ని రాయాల్సిందే పాయితాన్లో రాయాల్సిందే అన్ని ప్రోగ్రామ్స్ల రాయాల్సిందే అంతే అది స్క్రిప్ట్స్ రాయాలా ఏ ఆజ్ఞాపించిన నా హస్తాలారా రాయండి స్క్రిప్ట్స్ కోడ్ రాయండి ప్రోగ్రామ్స్ రాయండి కంప్యూటర్ అప్లికేషన్స్ చేయండి మల్టీమీడియా ఆథరింగ్ నేర్చుకోండి గ్రాఫిక్స్ చేయండి అంటే అది చేయాల్సింది అది నేర్చుకోవాల్సింది నీ చేతి అని చెప్పాలా నువ్వు అటు మాట్లాడకపోతే భూమి ఎట్లా మూలిపిస్తుంది చెప్పండి చెట్లని దేవుడు మాట్లాడితే భూమి చేసింది మళ్ళీ నువ్వు నీ నోట్లో నీ నోటి నుంచి దేవుని యొక్క వాక్కు బయటకు నీ చేతులు నీ చేతులు అంటే భూమి కదా అది మట్టి నుంచి దివడింది నువ్వు దాన్ని చెప్పాలా చెయ్యి స్టార్ట్ చేయి ఇప్పుడు కోర్టు చేయి ఇంగ్లీష్ రాయనీకి ఇప్పుడు స్టార్ట్ చేయి ఇంగ్లీష్ రేచుకో ఇంగ్లీష్ రాయడం స్టార్ట్ చేయి అని నీ చేతులతో నువ్వు అది స్టార్ట్ చేయాలా ఎవరికి రానంత విధానంగా నీకు రావాలా నువ్వు మాట్లాడాలి నీ చేతులతో ప్రతి అవయవంతోనే మాట్లాడాలనేసి నేను మీకు చూపించినాను పోయిన నువ్వు మాట్లాడాలా తప్పదు లేకపోతే ఇది కేవలం వినే మాకే మీరంతా విని మర్చిపోతున్నారని ఆపకపోతున్నారు అంటారు విని అట్లా పక్కకు వెళ్ళిపోతున్నారు అంటారు అట్లా వింటుంటా అంటే అట్లా పక్కకు వెళ్ళిపోతారంట వింటుంటా అంటే పక్కకు వెళ్ళిపోతారంట అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వింటూ వెళ్ళిపోయినారు వేస్ట్ చేసేసిన మన లైఫ్ అంతా చాలా వేస్ట్ అయిపోయింది నీ చేతులతో నేను మాట్లాడాలా నీ కాళ్ళతో నువ్వు మన ఆటల్లా తప్పుడు మార్గంలో పోవడానికి వేలేదు నా కాళ్ళు వేసడానికి ఆజ్ఞాపిస్తున్నావు నువ్వు తప్పుడు మార్గంలో పోవడానికి వీలైదు నీతి మార్గంలో నేను నడవాల నా మనసుతో మాట్లాడతాను నా ఆత్మతో మాట్లాడతా నా కనులతో మాట్లాడతా నాకనలే కాదు నేను వేరే వారి చేతులతో మాట్లాడతాను వేరే వాళ్ళ హస్తాలతో మాట్లాడతాను వేరే వాళ్ళ కాళ్లతో మాట్లాడతాను అది విధానం దేవుడు నేర్పించింది మనకి మనం అనుమానించాం తెలుసు మనం అనుమానించాం కాబట్టి అనుమానిస్తే కాదనుకు తెలుసు మనకి కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన స్వరూపంలో మనమున్నాము కానీ క్రియ చేసేది ఆయన పోలిక ఎందుకంటే ఆత్మీయమైనది కాబట్టి ప్రతి మనిషికి ఆ పోలిక ఇచ్చింది కాబట్టి వాడు చేయగలడు అది సాధ్యం అంత జాగ్రత్తగా దేవుడు మనిషిని తయారు చేసిన విషయాన్ని నీకు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఒక వాక్యం మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయం దాని తర్వాత తిరిగి మళ్ళా వద్దాం మనం బ్యాక్ టు మొదటి అధ్యాయానికి మూడవ అధ్యాయంలో మనం ఏం చేస్తామంటే ఇరవై చూడండి దేవుడు మాట్లాడుతుంది ఇరవై రెండవ అప్పుడు దేవుడున్న యహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను ప్రభుత్వం మాట్లాడుతున్నాడు దేవుడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటే జ్ఞానం వచ్చేసింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటాడా ఒకని వంటాడా ఆయను ఒకని వంటి వాడా ఆయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షలను కూడా తీసుకొని తిరిగి నిరంతరం జీవించినేమో చూడండి ఇక్కడ సీక్రెట్ ఇచ్చిన దేవుడు తెలుసు మనిషికి ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు వీడు నిరంతరం జీవించగలడు మనలో ఒకని వంటి వాడయాను దేవుడు మాట్లాడుతున్న తన శరీరంలో నుంచే ఈ మాట వస్తుంది అంటే అటువంటి సమర్థత అటువంటి యోగ్యత మనిషిలో ఉంది ఇప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ఇప్పుడు బయటికి వచ్చేసింది అంతకుముందు యాక్టివేట్ కాదు ఎందుకంటే వీళ్ళు పసిపిల్లలా ఉన్నారు ఏం తెలియదు పాపం చేస్తున్నాక అది గుర్తుకొచ్చేసింది మనలో ఒకని వంటి కాబట్టి మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాం దేవుడు మనిషి గురించి అంటే ఏంటి ఆయన ఏ రీతిగా మనిషి ఏమి తలుచుకున్నా అది చేయగలడు అనేది అక్కడ పాయింట్ ఎప్పుడు అవి సాధ్యము అంటే ఉదాహరణకి మనం చూస్తాం కొలస రాసిన ఆయన అదృశ్య దేవుని స్వరూపం అనుంది కదా స్వరూపం అంటే శరీరం ధరించొచ్చిన మళ్ళీ ఏ స్వరూపం అది దేవుంది దేవుణ్ణి అంటే పోలిక దేవుని పోలిక కలిగిన శరీరము అనేది మనం వాళ్ళు అర్థం చేసుకుంటాం కాబట్టి ఆయన అటువంటి కార్యాలు చేయగలిగింది మరి కొన్నిసార్లు మనకి ఇది ఒకటి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన ఒక మాట సెలవిస్తే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందినట్లు చూస్తాం పోయిన చూసుకొని చూసినాం కొంత వారం కొన్ని వారాల క్రితం కానీ రక్తస్రావం రోగ గల స్త్రీ దగ్గరికి వచ్చే మన మాట మాట్లాడింట ఆయన ఏం మాట మాట్లాడలే ఆమె తన విశ్వాసం తగినట్టు తన చెంగుని పట్టుకునేది కష్టత పొందింది అక్కడ మాట్లాడలేదు కదా అని అనొచ్చు కదా మీరు ఏ వాక్కు వాడలేదు కదా వాడనవసరం లేదు ఏసుప్రభు ఎందుకంటే ఏసుప్రభే వాక్కు కాబట్టి ఆ వాక్కుని మూడితే చాలా కానీ నువ్వు మటుకు కొన్నిసార్లు పాటించాలి కానీ నేను ఈ విషయం ఒకసారి గ్రహించిన నువ్వు కూడా నువ్వు ఏ వాక్ ఉచ్చరించక ముందే సైతాన్లు మనుషును విడిచిపెట్టిపోతా ఉంటాయి అరుస్తూ ఉంటాయి నువ్వు అక్కడ వాక్యం చెప్తుంటేనే సైతాన్లు అరుస్తూ ఉంటాయి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి లేకపోతే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు రకరకాల గుణగణలన్నీ బయట చూపిస్తూ ఉంటారు ఇంగ్లీష్ లో మాట్లాడతాయి కొన్నిసార్లు అసలు సాధువు రానోడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు అది నాకు ఆశ్చర్యకరమనిపిస్తుంటుంది ఏదో రీత్యంగా మనల్ని మోసగించిన ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు ఇంకటి వాటి బుద్ధి అది కాబట్టి కానీ దానికి డిస్టర్బ్ ఉంటుంది ఎందుకంటే చూడండి కొంతకాలానికి నీ సేవా విధానంలో నువ్వే ఒక వాకులాగా అయిపోవాలనేది నేను పౌలు జ్ఞాపకం చేసినట్టు మనమే సువార్తలం మనమే వాక్యంలాగా మారిపోతాం ఎందుకంటే ఇక్కడ అందరూ చుట్టాలను నేనున్నాను అంటాడు దావిగరాజ్ మనం బైబిల్లో ఉన్నాం వాక్యంలో మనం ఉన్నాం అందుకే వాక్యం చేత స్నానం చేయబడ్డ వాళ్ళం అంటాడు హెబుల్ అష్టపతికొచ్చపతి పథకంలో వాక్యం నింపుకున్న వాళ్ళం మన హృదయంలో కాబట్టి నీ సేవలో విశేషమైన అద్భుతాలు చేరగాలంటే ఆయన పోలికని నువ్వు వాడాలా ఆయన పోలికని వాడితేనే అవుతాయి లేకుంటే కావు ఇప్పుడు ప్రభు మనకి ఇక్కడ ఒక విషయం ఏం నేర్పిస్తుందంటే ఈ భూమితోనే మాట్లాడినప్పుడు అది మొలుస్తా ఉంది మొలిపిస్తూ అంతకుముందు ఆల్రెడీ ఉన్నాయి అందులో అది ఉన్నట్టు మనకి ఎక్కడ చూపించాడు కానీ భూమి విత్తనాలని కూర మొక్కలను చెట్లను ఫలవృక్షాలను మొలిపించిన అంటే భూమి స్టార్ట్ చేసింది అంటే ఏంటంటే ఆయన ఆయన ఈ సృష్టిని సృష్టిస్తప్పుడు అంత ఆయననే కాకుండా భూమికి కొంత బాధ్యత ఇచ్చాడు దాని తర్వాత నేను మీకు చూపిస్తా ఇరవై వచనం చూడండి భూమికే కాదు ఈ సృష్టి సృష్టించినప్పుడు భూమికి కొంత పానీ అప్పు చెప్పిండు దాని తర్వాత ఆ దేనికి పాని అప్పు చెప్పిండు చూడండి మొదటి అధ్యయనం ఇరవై వచనం ఇంకొక దానికి కూడా పానీ అప్పు చెప్పి అంటే ఈ సృష్టి మొత్తము కేవలం దేవుడే చేసింది కాదు అన్న విషయానికి నేర్పిస్తున్నది నేర్చుకుంటుందండి ఆయన తను కొంత చేసి భూమికి కొంత పని ఉప చెప్పిండు ఇప్పుడు దేనికి ఒక చూడండి ఇరవై వచ్చిన దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన దాకాడు జలములకు కూడా పనిపజెప్పిండు భూమికి కొంత పని ఉపజెప్పిండు జలములకు పని ఉప ఎవ్వడికి అర్థం కాదు వాక్యం ఎందుకో తెలుసా మొత్తం ఈ స్ప్రమేది మొత్తం దేవుడే చేసిండు అని చెప్తారు కదా వాక్యం కానీ ఇక్కడ లేదు నేను చూపించిన ఆధారాలు భూమి అన్ని రకాల చెట్లను మొలిపించిన గాక రకరకాల రాళ్ళు విలువగల రాళ్ళు డైమండ్స్ అవన్నీ మొలుస్తాయి కానీ ఇక్కడ చూస్తే మటుకు ఇరవై వచనంలో ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం చూడండి జీవము కలిగి చెలించు వాటిని అంటే కదులు వాటి చెలించడం అంటే కదలేడి జీవము కలిగి కదులు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అన్నాడు అంటే జలములకు చెప్పాడు నేను నా నేను చేయాల్సినవి నేను చేసినా ఇప్పుడు నీవు చేయాల్సిన చెయ్యి నీకు ఆగే ఇస్తున్నా అన్నాడు అంటే ఇవన్నీ అనే మాట విని అవి స్టార్ట్ చేస్తున్నాయి కార్యాలు జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని ఏం ఏం పుట్టించాలో ఇది చూడండి ఇక్కడ పాయింట్ సృష్టిలో జలములు దేన్ని పుట్టించినాయి చూడండి జలములు సమృద్ధిగా పుట్టించిన కాక అని పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురు కాక అని పలికాను అంటే జలములలోకి వెళ్ళి ఇవి అని చెప్తుంది ఇక్కడ జలములు ఏమి పుట్టించినా చూడండి పక్షులను పుట్టించినాయి మీరన్నా చట్టెట్లే బ్రదర్ జలములకెళ్ళి పక్షులు ఎట్లు బ్రదర్ ఎంతమంది తెలుసు ఎగిరే చేపలు ఉన్నాయి ఆ ఎగురుతా లేవా నీళ్ళకి ఎగురుతాయి చాలా పైకి ఎగురుతాయి ఆ ఎగిరినప్పుడే ఆ పక్షులు కొట్టుకొని వాటిని అవి కొంతసేపు ఉంటాయి సడన్లీ ఒక్కసారి జంప్ చేస్తాయి పైకి పైకి జంప్ చేసి మళ్ళీ నీళ్ళలో దూకుతాయి కొంతసేపు పైకి ఉంటాయి బయట ఉంటాయి అవి పక్షులు మన చేపలు నీళ్ళ నుంచే ఈ బయటకు వచ్చినాయి పక్షులు చేప లాగా ఉండే పక్షులు ఇవన్నీ ఇప్పుడున్న పక్షులన్నీ ఒకప్పుడు జలములలో ఉన్నాయి జలంలకి వెళ్ళి అని ఈ వాక్యం చెప్తుంది దాని తర్వాత చూడండి ఇరవై ఒకటో చూడండి దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటి అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించేను ఎక్కడి నుంచి జలంలోకి వెళ్ళినాయి అవి ప్రతి జీవి ఈ భూమి మీద నడిచే జీవులు కూడా జలంలోకి కానీ ఇక్కడ మటుకు చాలా క్లియర్గా చూపిస్తున్నారు దేవుడు ప్రతి జీవి జలములకి వెళ్ళి బయటకు వచ్చినది జీవము కలిగి చెలించు వాటినన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు ప్రతి పక్షిని సృజించను ఏది జలం ప్రతి దాన్ని జలములు బయటకు తీసుకొచ్చిన అంటే జలములలో జీవం విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అందుకే మన బాడీ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అంటారు కదా సైన్స్ ప్రకారంగా మన శరీరము సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుందంటారు అట్లా తయారు చేసింది అంటే ఎక్కడికి వచ్చింది శరీరం మట్టిలో నుంచి వచ్చింది మట్టి భూమిలో ఉండే నీళ్ళ నీళ్ళ కింద ఉండే కదా ఒకప్పుడు ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల జలము అంటే కూడా వాక్కునే కదా వాక్యమే కదా అంటే కాబట్టి ఆ వాక్యము ఇప్పుడు నీకు ఏమని చెప్తుందో అర్థం చేసుకో రకరకాల పక్షులను బయట తీసుకుంటరా రకరకాల పశువులను బయట తీసుకుంటరా రకరకాల జీవరాశలను బయట తీసుకోరా అంటే చలించేడి అంటే కదలేడి కదలలేని కాలు కదలాల్సిందే కదలలేని చెయ్యి కదలాల్సిందే పని చేయని ప్రతి అవయవము చలించాల్సిందే నేను నోటి నుంచి మాట వస్తే పాటించడం నేర్చుకుందాం అమలు పరచడం నేర్చుకుందాం అని ఏ రీతి అయితే భూమికి హక్కు ఇచ్చాడు అంటే పవర్ ఇచ్చాడు భూమికి పవర్ ఇచ్చండు మలిపించమని నీళ్ళకి పవర్ ఇచ్చాడు మలిపించమని అవన్నీ తీసుకొచ్చినాయి ప్రతి జీవాసం గడి తీసుకొచ్చింది మనం ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే చలించలనము అంటే కదలిక కదలిక ఉండేది జరగాలంటే మటుకు ఆయన పోలిక చొప్పున మాట్లాడితే కానీ కాదు ఎందుకంటే ఇమేజ్ పెట్టేసిండి ఆల్రెడీ మనిషిని సృష్ నిర్మించినాడు ఉంది ఇమేజ్ లేక స్వరూపం మనిషి స్వరూపం ఉంది మరి అది కదలాలా కదా అది కదలదంటే ఆయన పోలిక రావాలా లేక ఆయన పోలిక వస్తే కానీ అది కదలదు కాబట్టి దాన్ని కదిలించే రీతిగా దేవుడు దానిలోనికి తన జీవ వాయువులు ఊదిండి కదా నాస్కరంధ్రంలలో కాబట్టి అందుకే మనం కృత నిబంధన వస్తే కూడా చూస్తాం ఏ స్ట్రెండ్ వారి మీద ఊదినట్టు మనం చూస్తాం కదా శిష్యుల మీద ప్రజల మీద వారి మీద ఊది పరశురాత్మ పొందుడి అని చెప్పినట్లు చూస్తాం మనం వాక్యం ఎందుకు ఊదాలా ఆదమ జీవితంలో చేసింది కాబట్టి అది మన తిరిగి జ్ఞాపకం చేస్తుంది ఈసారి ఆత్మలో మీరు ఎదగాలని కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి ఆయన పోలిక ఎప్పుడు నువ్వు గ్రహించగలవు నేను నోట్ల నుంచి మాటలు వస్తేనే అందుకు ప్రతి ఒక్కరు సువార్థం అయితే ఎందుకు సైతాన చర్చని మోసగించింది ప్రపంచం అంటే పాస్టరు పాస్టరమ్మ తప్ప ఎవరు మాట్లాడద్దు చర్చ అంత సైలెంట్గా వినిపోవాలా ఎంత డేంజరస్ మోసం కదా చర్చిలోని ప్రతి సభ్యుడు మాట్లాడింటే సమర్థవంతమైన వాక్ ఈరోజు ప్రపంచమంతా ఎప్పుడూ ఆయన రాకలకు సిద్ధపడండి ఈరోజు లేదు అది సిద్ధపడలేదు భూమికి పని అప్పగించిండు జలములకి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మనము కూడా భూమి కదా మట్టి నుంచి వచ్చేవాళ్ళ మనమే భూమి కదా మనం జలాన్ని నింపుకున్నాం ఆయన వాక్యాన్ని నింపుకుంటే ఆయన పోలికలకు వచ్చినట్లు ఆయన వాక్యం నీళ్ళు లేకపోతే ఆయన పోలికలు నువ్వు ఇంకా తయారు కానట్టు కట్టొత్తగా తయారు కావాలంటే బైబుల్ చదువాలా వాక్యాలు దీర్ఘంగా అందులో నానబడాల రిపీటెడ్గా వినాలి ఈ వాక్యాలు అప్పుడే నువ్వు అది నానబడగలవు ఎందుకంటే ఇటువంటి నీకు ఎక్కడ కనిపిస్తే చెప్పి మన మన గురించి మనం ఆ ఏమంటుంది దాన్ని బూర కాదు కదా మనం మీద మనం ఎందుకు బోర వదుకుంటాం అవసరం కూడా లేదు మనకి ఇదంతా సేవ ఉచిత సేవ మెచ్చుకుని డబ్బులు ఇస్తుందంటే మంచిగా చెప్తా బోరవు కానీ అటువంటి ఆశ లేకుండానే మనం చేస్తాం మన సేవలో మనం ఉల్టా ఇచ్చేటోళ్ళం కాబట్టి ఈరోజుకి నేను ఇక్కడికి కొంత ఆపేస్తున్నాను ఇంకొప్పుడైనా అవకాశం ఉంటే దీన్ని కంప్లీట్ చేస్తాను ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ దీన్ని ధ్యానిస్తే సమర్థవంతమైన వాకు మనం ముగించుకోవచ్చు ప్రార్థిస్తాం కానీ చూసుకోండి పరశుద్ధర వు దేవా మీకు వదనాలనైనా అనేక పర్యాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మీరు సృష్టి మొత్తం మీరే చేసినట్లు చూపిస్తలేదు బైబిల్ కానీ ప్రపంచమంతటా అందరి నమ్మేది ఒకటి మొత్తం సృష్టి దేవుడే చేసినని చెప్తున్నారు కానీ మీరు ఇక్కడ మాకు చూపించినారు ప్రభావ మీరు కొంత చేసి భూమికి జనములకు మీరు సగం పనే అప్పగించరు జనంలో నుంచి ప్రతి రకమైన జీవరాశి బడి రావాలని జనంలో నుంచి పక్షులు బయటకు వచ్చిన మీరమాత్రం మాట్లాడినారు ప్రతి జీవరాశిని జనముల నుంచి బడి తీసుకొచ్చినారు దాన్ని బట్టి నీకు వందనాయన థ్యాంక్ యూ ఏ రీతికైతే అంటే మేము మాట్లాడాలా ఆ యొక్క వాక్కుని ఎట్లా ఉచ్చరించాలో మీరు మాతో మాట్లాడినారు నీ పనితనము అభివృద్ధి కావాలంటే నీ చేతులతో మాట్లాడమన్నారు నీకు ఇంగ్లీష్లో మాట్లాడికి రాకపోతే నీ నోటుతో మాట్లాడమన్నారు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేదు నువ్వు చదివాడు అర్థం కాకపోతే నీ మెదడుతో మాట్లాడమన్నా ఏ సృష్ణు అర్థం నీ కంటి చూపు సరిగా లేకపోతే దాంతో మాట్లాడు ఐసైట్ ఇంప్రూవ్ అవును కాక ఏ శ్రీకృష్ణామన్నా రేజర్ షార్ప్ ఐస్ రావాలా మనందరికీ ఆ ప్రార్థన చేసి చలనము మాట్లాడితే ప్రతి దాంట్లో చలనము ఉంటుంది వస్తుంది అని చెప్పి అవును ప్రభు ప్రతి శరీరంలోని ప్రతి అవయవంలో చలనం ఉండాలా అన్న ప్రార్థన మీరు మాకు నేర్పించినారు దేని విషయంలో మేము అనుమానించకుండా ముందుకు పోవాలా ప్రభావ సమర్థవంతమైన వాకుని ఏ రీతిగా వాడుకో ప్రతి దశలో మీరే మాకు నేర్పమని ప్రార్థిస్తాం జాగ్రత్తగా ఉచ్చరించాలన్నా సేపడండి శాపవచనాలు పలకకుండా ఆశీర్వచనాలు పలికి బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీ యొక్క స్వరూపంలో పోలికలో మమ్మల్ని తయారు చేసుకున్నందుకు మొదలాలి మీ యొక్క పోలికని ప్రతి కార్యాన్ని చేస్తుందన్న విషయాన్ని మేము మాట్లాడారు మేము అందరం తను మళ్ళీ చివరి వరకు అట్లనే కొనసాగులాగన్నారు మీ యొక్క పరుషురాత్మకందరూ దయచేమని ఏ సుక్రీ స్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్య ఒక్కొక్కరుగా ప్రార్థన చేసినాం వన్ బై వన్ సరే ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలేసయ్య అబ్రహామి శాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపా సత్య సంప్రుడ జీవం తండ్రి నీకే వందాలేసయ్య నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచ్చుకున్నారు నైనా మీ కృప వెంబడి కృపను మాకు ప్రభా నీకు వందలేసయ్య ఈక మధ్యకాల సమయంలో ప్రభా నైనా మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం మీరు మాకు అనుకరించినారు మీరు మమ్మల్ని కాచ్య కాపాడిన వందాలి సయ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమా థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ సమస్త మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక హలలుయ్య నా తండ్రి నా దేవ ఈ యొక్క సమర్థవంతమైన వాకు అనేది ప్రవ విషయాల అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రభా ఒక ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ జలములకు ఒక పనప్ప చెప్తున్నారు ప్రభా భూమికి పనప్ప చెప్పినారు నాయన నాయన ఇసు ప్రభా అది మీ పోలికలాగా మేము తయారు చేయబడితేనే అది మేము చేయగలం అది క్రియేట్ కావాలని ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి మీ పోలిక మేము తయారు కావాలా ప్రభావ మీ వాక్కులాగా మేము తయారైనప్పుడే ప్రభా మీ వాక్కు బయలుదేరినప్పుడే ప్రభావ ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి ప్రభావ అన్ని కలిగిన కాబట్టి ప్రభా ఆ పని మీరు మాకు అనుగ్రించినారు ప్రభా నా తనే ఇసు జలముల నుంచే ప్రభా అన్ని బయటకు వచ్చినాయి భూమి నుంచో ప్రభా ఈ కూర ముక్కలన్నీ మొలిపించిన కాబట్టి అవన్నీ మాకే సాదుష్యం ప్రభావాత్మీయ దశలు మేము అర్థం చేసుకుంటున్నామైనా ఆ రీతిగా ముఖ్యమైనది ప్రభావ మీ పోలికలాగా మేము తయారు కావాల తండ్రి ఎస్ అయ్యానా తను ఆ రీతి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి ప్రభావా కాబట్టి మేము ఆ స్థితికి ఎదగాల ప్రభావ అతిథి ప్రభావ మేము క్రియేట్ చేయాల ప్రభావ మీ మహిమ కొరకునైనా అది మేము ఉచ్చరించాల ప్రాభ నేను మహిమ పచ్చాల ప్రాభ నాదేవా ఎన్నో సీక్రెట్స్ ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నానైనా అవన్నీ ఓపెన్ అయిపోయిన ప్రభావ అవి మాకు అనుగరిస్తానంటే అది కేవలం మీ కృపనే నాయన నీకు వందా నే గొప్పదేవ నా తండ్రి ఇచ్చిన ఈ అవకాశం ప్రభావ పత్తిది ప్రభావ మా హృదయం మేము భద్రపరచుకోవాలా ప్రభావ అనేకులను ప్రభావ ఈ ఆత్మీయమైన వేదాలను నడిపించాలి ఎందుకంటే ఈ లోకమంతా ప్రభావ ఇంకా ప్రభా మతపరమైన జీవిస్తుంది అయినా తెలియని స్థితిలో ఉంది ప్రభావ ఏం చేయాలి అర్థమైన స్థితిలో ఉంటుందిగా ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మీ సత్యంలోకి మేము నడిపించాలా ప్రభావ నా తండ్రి ఇస్తూ ప్రభావ పత్తి అవయవాలతో మాట్లాడాలని ప్రభావ మీరు మాతో మాట్లాడినారు మరొక విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచారైనా నీకు అన్నాలిసయ్య మీ పోలికలాగా మేము ప్రతి క్షణం మేము తయారు మీ సువార్తలాగా మీకు సమర్థమైన వాక్కులాగా మేము తయారు కావాలా ప్రభావ నైనా ఐసు ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన వాక్యంగా మాట్లాడిన ప్రభావ నీకు వందాలిసయ్యా మీ వాక్యంలో సంపూర్ణంగా ఇంకా మేము నానబడాల ప్రభా నిర్మలమైన మీకు ఉదకంతో ప్రతి దినం మేము చేయబడిన వారిలాగా ఉండాలా మా జీతం ప్రతి దినం నానబడాల ప్రభావ మీ వాక్యంలో ప్రభావ మీ జీవ మీ జీవంలో మేము నింపబడాల ప్రభా అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు అప్పుడే మీ పోలికలాగా మేము తయారవుతాం ప్రభావ నైనా మీకు స్వరూపంలాగా మేము తయారవుతాం ప్రభావ గొప్ప దేవ అలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం ఆ స్థితికి మేము ఎదగాల ప్రభావ ఒక దశ నుంచి ఒక దశ మేము ఎదగాల ప్రభావ విశేషమైన అద్భుతాలు మా సేవా జీవితంలో మా అందరి జీవితంలో జరగాల ప్రభావ అలాంటి సేవలు మేము చేయాలా ప్రభావ రాబోయే దినాల్లో ప్రభావ ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం ఏ రీతిగా వెళ్ళాలా ఏ రీతిగా జీవించాలనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు వాటిని పాటిస్తూ ప్రభావ మేము ముందుకు పోవాలా అలాంటి బిడ్డలుగా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచినా నైనా మీ వాక్యందరూ మా విశ్వాసాన్ని వర్దలు చేసినాను మాకున్న ఈ యొక్క విశ్వాసం ఇంకా ఫలపరితం చేయండి ఇంకా మీ సంపూలతకు మీరు సారికి ముందుకు పోవాలి నా దేవాలయం బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయన ఆరాధన పాల్గొన్న ప్రతి బ్రదర్శిస్తాను అందరు మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి గొప్ప దేవాల పరిచయాల సేవ చేత మీరు ఆశ్రవదించండి మీకు గొప్ప సాక్షన్ నిలబెట్టుకోండి అయినా అనేకమైన విషయాల ప్రవా మీరు బయలుపరిచిన ప్రతి వాక్యాన్ని ప్రభా అది పాటించి ప్రవా అమలు పరుచుకొని ముందుకు పోయే సేవలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రష్టమైన కుటుంబంలోనే మంచి ఆరోగ్యం తెచ్చేయండి శాంతి సమాధం తెచ్చేయండి ప్రతి చీకటి దురాత్మక దుష్ట శక్తులను ఏసునకు గద్దిస్తున్నాం ఆ శరీరాలను విడిచిపెట్టుకోమని ఆజ్ఞిస్తున్నాం దేవ ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కలుగును కాక ఏసు పరిశుద్ధ నామంలో హలలియా మంచి ఆరోగ్యం దచ్చేయండి ప్రభ అయమైన విచారణ విడిపించి సంపూర్ణంగా మీ ముందుకు పోయి పెట్టలేక చేయండి దేనిషనో భయపడకుండా దేనిసో అనుమానించుకున్న ప్రభావ విశ్వాసమని కట్టదాన్ని కొనసాగించేవారు మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పరిగెత్తాల గురి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ సందర్శన ముట్టని ప్రవానికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ఇంకా ప్రభావ మీ ఎన్నో విషయాలు ప్రభావ అన్న ద్వారా మీరు బయలుపరుస్తున్నారైనా నీకు అన్నలేసయ్యా మీ సముచితమైన జ్ఞానం చేత ఇంకా నింపని ప్రభావ అనేకమైన రాష్ట్రాలు మీరు బయలుపరచండి ప్రభావ చుట్టూ అగ్నీకరించిన ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చేయని ప్రా ఉద్యోగ స్థలంలో పనిబాట్లో ప్రతి దశలో మీరు సాయంక్రం నడిపించండి పశుధాత్మకార్యం బలంగా జరిగించని ప్రవానికి మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభావ నా దేవా ఇష్ట ప్రభావానికి వన్నాాలిస ఇద్దరు పిల్లల చుట్టూ మీ అగ్నికరించండి ప్రవ్వా మీ తూతలు కాబలాన్ని గ్రించండి అప్పుడు వల్ల భవిష్యత్తు మీరు దీవించండి పరలో గొప్ప జ్ఞానం నింపండి గొప్ప సేవకులుగా మీరు తయారు చేయండి ప్రవ్వ ఆయన ఈశ్వ్రభ దృష్టి నుంచి ఎప్పుడైతే మీరు కాపాడండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి సిస్టర్ కూడా మీరు తాకండి బలపరచండి మంచి ఆరోగ్యం దేయండి ఇంకా సేవలు ఇంకా బలంగా అభిషేకం ఇంకా వాడుకోండి ప్రవ్వా బలపచ్చండి ఇంకా నైనా ఇంకా ప్రభావ అనేకులు ప్రభావ మీ స్వార్త ప్రకటించేలాగా మీరు లేవనైతే బలపచ్చమని ప్రాదిష్టం వాళ్ళ కుటుంబీకులందరినీ ప్రభావ సత్యంలోకి రావాలా ఈ సత్యాన్ని గ్రహించేలాగిన పెద్ద బిడ్డ మీతో ఆకర్షించుకోండి మీరు ఆకడ బహు తొలుగుంది ప్రభావ మేమందరి మీరు సిద్ధపడాలా ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా ప్రాభ గొప్పదేవా నా తండ్రి మీరే సాయపడమని ప్రార్థిష్టం ఈ విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్న ఆయన గొప్పదేవా ఆయన ఎన్నో ఎవరించున్న రీతిగా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావా అది కేవలం మీరు ఇచ్చిన ధనితనే ప్రభావ నీకు వందాలిసయ్యా పర్లోక రాజ్య మర్మలు వారికి అనుగరించవలేదు మీకు అనుగరించబడినారు మీరు మాకు ఇచ్చిన ప్రావా నీకు వాటిని పోగొట్టుకోకుండా చివరి వరకు ప్రభావ ఆయన వాటన్నిటిని మేము పాటించి అనేకులకు మేము చెప్పే ప్రభా అంతకు మీ సత్యంలోకి మేము నడిపించాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిష్టమైన వైరస్ బాధితులు అందరినీ మీరు స్వస్థ పంచండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తి బిడ్డ సంపూర్ణ స్వస్థత కలుగును కాక ఏ సుకరిస్తున్నాము హలగి వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోగలనా పత్తి బిడ్డలు మీరు ఆకర్షించుకోండి అవకాశం అవకాశం బిల్లకు అనుగ్రహించి అందరి మీద ఆకర్షించుకుని రక్షించుకునైనా మీ సువార్థ నలుమూలలు మీ ప్రపంచం అంతా మీ సువార్థ మీరు శిష్యులు చేయాలా మీ వాక్యం ధైర్యంగా ప్రకటించాలా ప్రేమతో మనుషులకునైనా అలాంటి సమర్థమైన వాక్కులు మమ్మల్ని బలపరిచి నడిపించి మీ కొరికి మమ్మల్ని అందరినీ సమస్యలు పెట్టుకుని మీరు త్వరలో నన్ను ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పర్లోక ముందున్న తండ్రి స్థయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా నీకే స్తోల స్తోత్రంలో ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ స్వరం వినిపించినావు తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు ప్రభా నేనైతే నా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ స్వీకరిస్తున్నాను ప్రభ నాయన తండ్రి నా హృదయంలో నేను భద్రపరుచుకుంటాను తండ్రి ప్రభా యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభ అలాగే ప్రభ వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కణిక్రమం కృపు చూపించి ఆ కలవరిశిలలో తండ్రి మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచమని ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ స్వరం వినిపించినందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమె ప్రార్థించండి ఒక్కొక్కరుగా చెప్పిన వాక్యం ఉద్యమంలో ఫలింప చేయండి ఇంకా ముందు ఎట్లు పోవాలా నూతన విషయం నూతన జ్ఞానం దర్చండి నా దీవానికి శుద్ధం చేసాం దీవానికి శుద్ధం చేసాం మీ పోలి మాకు మార్చం మార్చి కాల్చేయండి నా దీవానికి శోధం దీవం ఎంతో మంది వైరస్ వాళ్ళు ముట్టి తాకి శుద్ధపరచండి వాల్వి ప్రభా రక్షణ మరి నడిపించమని ప్రార్థం అలా నా దీవానికి శుద్ధం చేసాం ఎంతమంది లోకం విడిచిపెట్టి వాళ్ళకి తాకండి ముట్టండి విడిపోయి కుటుంబండి దీవించి ఆశీర్వద దీవించండి నా ప్రభానికి సతం వాళ్ళకి రక్షణ తెచ్చండి నా దీవ రాక భయంకర దినాలను సువార్థ తీవ్రంగా పోవాలా యశప్రభా మీరు ఖరీదించేయండి నా జీవానికి సతం చేసాం యశ్వ్రభా నా దీవానికి సతం ఎక్కడెక్కడ సువార్థ సువార్థ పోవాలా మీరే సహాయం చేయండి కేపీఎం ముట్టను తాకండి ఆత్మ బలం తనిపి చిన్నపిల్లలతో పెద్దలు వాడాలా అన్న ముట్టి ఆరోగ్యం తెచ్చండి బలం తెచ్చండి అక్క ముట్టి తాకి అక్క ఇంకా ప్రభా అల నాదే ఇంకా సేవలో వాడబడాలా మీరు దీవించే ఆశీర్వదించి పిల్లల చుట్టూ అన్ని దూత పెట్టి మీరు వాడుకోండి అన్న బంధువులు ఎంతో మంది వాల్బీ తాకండి మొదటి వాల్బీ సేవలో వాడబడాలా స్వార్థ పోవాలా ఆ చక్రవతి ముంట అక్కడ స్వార్థ అందించండి అక్కడ ప్రాంతం అంతా కదింపని తన భార్యకు సంతానం కలిగించి దీవించే ఆశీర్వదించి అక్కడు అంతా మార్చుకు రక్షించుకోమనిస్తున్నాం ప్ర చేస్తున్నాను ప్రభా పరిశుద్ధ ప్రభా ఏస్తున్నాం బట్టి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు లెక్కలేనని వందనలు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ప్రభావ మీ యొక్క వాక్కు నీరు కటి ఫలింపదయి చేయని ప్రభా దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనలు ప్రభావ మేము విశ్వసిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా మా నోటి వాక్ ద్వారా ప్రభా బయలుదేరిన ప్రతి ఒక్క మాట ప్రభా అది నెరవేర్చబడుతుందని ఓ దేవా దానికి తగినట్లుగా మేము జీవించాలా పరిశుద్ధంగా నడుచుకోవాలా ఓ ప్రభా ప్రార్థనల సమయం గడపాలా ఎంతో ప్రయాసం పడితే గాని ప్రభా ఆ యొక్క వాక్ దేవ మళ్ళీ మారడానికి అవకాశం లేదు ప్రభా అ ప్రార్థన జీవితం దయిచేయండి ఆత్మీయులతో నడిపించండి మీరు అక్కడ సమయంలో అనేకులను సిద్ధపరిచే జ్ఞానాన్ని దయచేయండి ఓ ప్రభా ఎంతో ప్రాయాసంతో ప్రభావ ముందుకు నడవాలా ప్రభా నడిపించేవారు మీరు ప్రభావం మీ నామం మైమర్దమయ్యే మేము నడిపించబడాలా హెలు యా సర్వాధికారి సర్వోన్నతుడ గొప్పదేవ ఈ యొక్క ప్రభా ఉగ్రతి దినాలలో ప్రభావం మీరు ఇస్తున్న కాపుతల భద్రత మీ యొక్క వాక్కు ఓ ప్రభా సంపూర్ణ ఆరోగ్యం ఏసే మీకు వందనాలు ప్రభా దాన్ని మేము కాపాడుకుంటూ మీకు భయభక్తులు కలిగి విధేయతో ముందుకు నడిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డలని ప్రభావ స్వస్థపరచండి ప్రభావ విజృంభిస్తుంది ప్రభావం వల్ల మీ కృప మీ యొక్క కనికరం చేత కాపాడే ప్రభావం మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో వారిని రక్షణ మార్గంలోకి నడిపించండి ఏసువ క్రీస్తుని ప్రార్థన చేసినాం తండ్రి ఆమెన్ ఏసఐ నాయన రక్షక మధ్యాహ్నం కాలమందు మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి అందిన నోటి వాకులో ప్రభ ఇంత పవర్ ఉంటది ప్రభ ఇప్పుడంటే మేము పరిశుద్ధంగా జీవించినప్పుడే ప్రభ సాతనుడు ఎన్నో రకాలుగా చోదిస్తూ ఉంటాడు ఏసయా అయినప్పటికీ ప్రభ పరిశుద్ధంగా జీవించలాగిన అనుగ్రహించండి లేసా మేము టెమిటేషన్స్పడకుండా ఉండలాగిన శక్తిని అనుగ్రహించండి లేసా అనాదుల కోసం నీ రాష్ట్రాల కోసం ఆ బాగ్యుల కోసం ఈ జ్వరాల కోసం ప్రే చేస్తున్నామేసే వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ ని అనుగ్రహించండి సే వారికి ఆదరణగా ఉండండి సార్ నిరుద్యోగుల గురించి పువర్ ఫార్మర్స్ గురించి ప్రే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ఎవరెవరైతే డిసీజెస్ తో బాధపడుతున్నారో వారిని మీరే కాచి కాపాడి దీవించి ఆస్వాదించండి సార్ ఇంకా ప్రభ కొంతమంది అయితే ప్రభ వైరస్ తో బాధపడుతున్నారేసా థర్డ్ వేవ్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారేసా అయినప్పటికీ ప్రభ ఆ ప్రిడిక్షన్స్ మీరే కొట్టి వేయగల దేవుడు వేసాయా నాయన రక్షక వైరస్ ని ఆపండేశాయా మమ్మల్ని అందరినీ కాపాడి దీవించి ఆశీర్దిస్తారని ఈ గ్రూప్ సభ్యులను కాపాడి రక్త సంబంధికులకు అందరికీ అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు చేస్తున్న మం పేరిట పాప్ అతి వినయంగా పెట్టుకుంటున్నాను దేవ ఆమెన్ ఒక్క ప్రార్థన అంశం ఉంది మన రాజు లాలాపేట్ ఉన్నాడు కదా బ్రదర్ ఆయన ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసిండు నేను ఏంది నేను ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి లేవు అడ్రస్ లేకుండా పోయినావన్న ఫ్రీయర్లో వస్తలేవు ఏంది అని ఆయన మొత్తము సమస్యలలో చిక్కుబడ్డాడు తన గ్రామంలో తన పాలులతో ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడు తర్వాత వాళ్ళ ఫాదర్ పారాలిటిక్ అయిపోయిండు అంట చాలా భయంకరమైన సమస్యలలో ఉన్నాడు మంచి అవకాశం అయినా పోగొట్టుకుండా యాక్చువల్ ప్రొటెక్షన్ ఉండేటోడు కానీ ప్రొటెక్షన్ బయటకు వచ్చేసాడు అయితే ప్రాంతం చేయమని చెప్పిండు రాజభ్రదర్ మీకు అంతా తెలుసు కదా తెలుసు ల్యాండ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలా అంతా న్యాయబద్ధంగా ల్యాండ్స్ అనే కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు పాలలో అన్ని ల్యాండ్స్ అయిన పేరు మీద నేను ఉన్నాయైనా కానీ క్రియేట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ నయనకి ప్యారాలిసిక్స్ వచ్చింది కాళ్ళు లేని స్థితిలో చేతులు లేని స్థితిలో ఉన్నాడు అతన్ని ముట్టి దేవుడు స్వస్థపరిచి లేవనెత్తాల ల్యాండ్ ప్రాబ్లమ్స్ నుంచి ఎవరు తరమకుండా కానీ దుష్టుడు పారిపోని ఉంది కాబట్టి ఆ పాలందరూ పరిగెత్తి వెళ్ళిపోవాలా ఇతని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా అని ప్రార్థిస్తాం పరశు ద్రవ దేవా మీకు వదనాలనైనా కృపగల తండ్రి రాజు ప్రజ గురించి ప్రార్థిస్తున్నాం ఒకప్పుడు మాతో పాటు సహవాసంలో ఉన్నవాడినైనా బహుదూరంగా వెళ్ళిపోయిండు సమస్యలు చిక్కపడి అయినా కానీ ప్రభా మీరు ఎంతగానో ప్రేమించి అతన్ని దగ్గర తీసుకుంటే గొప్ప దేవుడని అయినా కూడా స్వీకరిస్తాం ప్రభావ మాకు అటువంటి అటు ఎటువంటి రాజు గురించి మేము ప్రార్థిస్తుండగా అతన్ని పాలేలతో ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటుండగా ప్రభా వాటిని గదించండి ప్రభావ అన్యాయంగా తండ్రి ఇతని ల్యాండ్స్ లాక్కొని ప్రయత్నిస్తున్నారు వారిని వారిలో తన మళ్ళీ యొక్క భయాన్ని పూటించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ల్యాండ్ చుట్టూ మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ కాబట్టి తన పూర్వీకుల ఆస్తి సంపాదన అయిపోవడానికి వీళ్ళేది ఏ సీకరిస్తున్నాం మమ్మ అదే రీతిగా వారి ఫాదర్ గురించి ప్రార్థిస్తున్నారు అతనుకున్న యొక్క బ్రెయిన్లో క్లాట్స్ ఎక్కడ ఉంటే వాటి అన్నింటిని కరిగిపోవాలనేసి మేము ఆజ్ఞాపిస్తున్నాం ఏ సీకులుస్తున్నాం ఆ పెరల్టిక్ హ్యాండ్స్ లెగ్స్ తిరిగి శక్తి పొందుకునుగాక అందులోనికి చలనం వచ్చునుగాక ఏసు క్రీస్తు నామంన అతను లేచి నడవాల్సిందే యేసు నామంన ప్రభావ త్వరగా మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడగా తయారు చేయమని ఏసు క్రీస్తున పేరం తండ్రి ఆ వందలు ప్రభానికి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా రాజు బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా నాయన తండ్రి యొక్క ల్యాండ్ విషయంలో ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రభా నాయన అన్యాయంగా ప్రభా తండ్రి తన యొక్క నాయన ల్యాండ్ ని నాయన శత్రువుల్లాగా ఉన్నారు ప్రభా దాన్ని లాక్కోవడానికి ప్రభ కాబట్టి శత్రువుల నుంచి ప్రభ నాయన తండ్రి తనకి మీరే న్యాయం జరిగించమని ఆయన వారి నుంచి ప్రభ మీరే ఆయనని కాచి కాపాడి నాయన ల్యాండ్ విషయంలో ఎలాంటి అపవాదీ శాతానికి నాయన చోటివ్వకుండా ఆ యొక్క విజయం ప్రభ నాయన ల్యాండ్ తనకే దక్కేలాగున దాని నుంచి మీరే కాచి కాపాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అది జరుగునుగాక తండ్రి అలాగే వాళ్ళ నాన్న గురించి ప్రార్థిస్తుండగా పారాలిసిస్తో బాధపడుతున్నాడు ప్రభ పరమ వైద్యుడు నీవే స్వస్థపరిచే దేవుడో ప్రభ మీరు పొందిన గాయంలోనే స్వస్థత ఉంది కాబట్టి నాయనా తండ్రి ఆ యొక్క నాయన రాజు బ్రదర్ వాళ్ళ నాన్నగారికి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఆ యొక్క పెరాలసిస్ నుంచి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక కాబట్టి ప్రభా ఈ యొక్క రాజు బ్రదర్ గురించి నా ప్రార్థించిన ప్రతిదీ ప్రభ మేము నమ్ముతున్నాం ప్రభా ల్యాండ్ ఆయనకే న్యాయం జరుగుతుంది అలాగే వాళ్ళ నాన్నకు కూడా స్వస్థత జరిగిందని మేము నమ్ముతున్నాం కాబట్టి నీకే వందనాలు చెప్తూ నీకే కృతజ్ఞతలు చెప్తూ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే రాజు తాకి విశ్వాసంలో ఆయన మీరు వ్యాధ్యం ఆడండి న్యాయం తీర్చండి వాళ్ళ బంధులను సైతాన్ని తని ఎలగొట్టండి ఆయనకు రావాలభా వాళ్ళు మారా రక్షణ పొందాలనే పాపం తెలుసుకోవాలా అలలియా దుస్తులు ఓడిపోవాలా ఆయనకి విజయం దీని తన నాయనకు ప్రభా అల ప్రశుద్ధాత్మ కద్దింప రావాలా అలలియా పేరెంట్స్ బ్రేన్ ప్రభా మీ రిగి హలయ ఆరోగ్యం మంచి ఇష్టం చేసేసి వాళ్ళకి చెల్లి అక్క ఎవరు వాళ్ళవి తాకాలు ముట్టండి హళలిం వాళ్ళవి జ్ఞానం దండి ఆ కుటుంబంతో నడిపించి నీకు వినోద్ చేసిన పాపం క్షమించి అలా జీవితంలో గొప్ప కార్యం క్షమేస్తున్న ప్రస్తుతం పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందలు వేసాయ్యా అబ్రహా నిశాక యాకోపుల గొప్ప దేవా కృపమయడానికి వందాలుసాయా రాజు గుర గురించి అయినా బిడే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభావ నీకు వందాలేసాయా మీ కృప మీకు పనికిరం పెట్టండి ప్రభావ నాది బ్రదర్ మీ తాకాడి మీరు బలపర్చండి ప్రభావ నా దేవ యేసు ప్రభా ఆ కుటుంబకుల గురించి మేము ప్రాతిష్టం డాడీ మీ తాకని ప్రవ నా దేవ ప్యారిస్ నుంచి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక ఏసు క్రీస్తునామంలో ఆ కాలున్న పద్దు అవయవంలో ప్రవ ప్రతి కాల్లో ప్రభావ మీ జీవం కలుగునుగాక హలలుయ్య అది కదలిక రావాలా ఏసు క్రీస్తునాలు ఆజ్ఞాపిస్తున్నాను హలలుయ్య దేవ బిడ్ స్వస్థ పచ్చని నడిచి లేవనెత్తని ప్రవ మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రాతిష్టమైన ఆ బ్రెయిన్ లో ఉన్న క్లాడ్స్ ఏసు క్రీస్తునంలో కరిగిపోనుగాక తిరిగి రెస్టోర్ అవ్వను కాక ఏసు క్రీస్తునామం నా హలలుయ మీరు స్వస్థపచ్చని ప్రభావ డయాలసిస్ నుంచి సంపూర్ణ విడుదల ం ఏసుక్రీస్తున్న అలలియ మీరు ఆ కుటుంబీలందరూ రక్షించుకుని ప్రవ్వ వాళ్ళ అమ్మకి మీరు మంచి ఆరోగ్యం దయచండి రాజుగారు మీరు బలపచ్చండి విశ్వాసం నడిపించండి ఆ ల్యాండ్ గురించి మేము ప్రాదిష్టమైన ఆ పూర్వీకులు ల్యాండ్ ప్రవ్వ నాదేవా వాళ్ళ బాలు ఎవరైతున్నారో వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఆవరిస్తున్న ప్రతి దురాత్మని ప్రతి చీకటి శక్తులను వేస్తున్నా గద్దిస్తున్నా వాళ్ళని విడిచిపెట్టుకోతానం గొడవలు తెచ్చడానికి వీలె ఏసుక్రీస్తాం నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ కుటుంబాల పాలందరికీ సమాధానం కలుగునుగాక ఏసుక్రీస్తున్న అమౌన హలలుయ్య మీరే సమాధాన పచ్చని ప్రభావ ఇలాంటి క్రియేట్ కాకుండా మీరు కాపాడండి దేవత దేవా ల్యాండ్ న్యాయబద్ధంగా రావాలా మీరు నీతిగల న్యాయం అయితే మీరు ఆ బిడ్డ నిలబడి న్యాయం తీర్చండి గొప్ప దైవాన్ని ప్రభావ సంపూర్ణంగా మీరు బలపచ్చని విశ్వాసం అనిపించి ఓ దైవ మీ సమర్పించుకున్న బిడ్డ ప్రభావ మీరే కాచి కాపాడండి ఆ కుటుంబంలో ప్రతి సమస్యల నుంచి విడిపించే ప్రభావ మీ శాసన పెట్టుకోండి తిరిగి ప్రభావాన్ని శృతించి గణపచ్చి మీ సంధికి వచ్చేలా అని అతి ఆట కుట్టిన ప్రభావ దుష్టుడు ప్రయత్నం పనిచేస్తున్న గద్దిస్తున్నాం వాడి పారిపోవణగా గ్రహిస్తున్నాం దేవ మీరే కార్యం జరిగించే ప్రభావం ప్రేదాన్ని గురించి సంపూర్ణమైన రక్షణ వాళ్ళు నడిపించి మీకొరకు సాక్షి పెట్టుకోమని ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవే ప్రభా మీకు ఎంత లెక్క లేని నిబంధనలు వేసే ప్రభావ మీ నామమ్మ హిమర్ధమ ప్రభావ మీ యొక్క పాదశ ప్రభావ రాజుభేదర్ నిమిత్తం ప్రాధాన్య మా సోదరుడు వేసే ప్రభా మీరిచ్చిన సహోదరుడు ప్రభావ మీ ప్రజలు ప్రభావ మీ బిడ్డ వేసే ప్రభా మీ కృపలో మీ కనికరంలో రాజా పెరుగుతున్న ప్రతి ఒక్క ప్రాధాన్యం మీరు నెరవేర్చండి ప్రభా ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ మీరు ముట్టండి ప్రభా ఏసక్త ప్రోక్షణ మీరు జరిగించండి తల నుండి అరికలు వరకు ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా ప్రభ ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి వేసుక్రహిస్తున్న విడుదల కలుగును గాక అలరుసరం అధికారి జీవంగల దేవ మారాజా మా రక్షక మా పరిషదురా గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా స్వస్థపరిచేహో మీరే ప్రభా కాబట్టి మీ దగ్గర నుంచే స్వస్థత రావాలా రాజా మీరు స్వస్థపరచండి అయ్యా మీకు రుబ్బే అనికరం చేత ప్రభా కుటుంబందరినీ ప్రభా సంపూర్ణంగా మార్మన్ సురక్షణలోకి నడిపించండి ప్రభా ప్రతి ఒక్క కోరికి అనారోగ్యాన్ని ఆ కుటుంబాలలో ప్రభావ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఢీమా శక్తులను ప్రభావ మీరు ఈసుక్రీస్తు నామంలో బంధించండి ప్రభా హర్వాధికారి జీవంగల దేవ ఏసే మీకు వందనాలు ప్రభా మా దేవా మా రాజు యొక్క రారాజు ప్రభావం వేల వంద నాలుగు ప్రభావ పట్ల మీరు ఆత్మకార్యం ఆ ల్యాండ్ విషయాలలో ఎటువంటి ప్రభా గొడవలు కాకుండా ప్రభా న్యా న్యాయంగా రావాల్సిన ల్యాండ్ పేపర్స్ కానీ ప్రభా ల్యాండ్స్ కానీ ప్రభాస్ క్రీస్తు నామంలో ప్రభా రాజు బ్రదర్కి రావాలా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా కృపరించండి మదర్ పట్ల కూడా ప్రాధాన్యత ప్రభా అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి ప్రభా వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానాన్ని మీరు కల్పించండి మీరు గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి బాబా మీ నామమ్మ హిమార్దమై మీరే తోడుగా నేడుగా వాటుంబానికి ఉండమని ఏసీస్తు పరిశుద్ధ నామమ్మ ప్రార్థన్ గురించి ఎంతో టెన్షన్ తో ఉన్నారేసే ఆ ల్యాండ్ గురించి ప్రభా మీరే కాపాడండి సార్ న్యాయపరంగా ఆ బ్రదర్ కి న్యాయం జరిగి ఆయన ల్యాండ్ ఆయనకు తిరిగి అనుగ్రహించండి సార్ వాళ్ళ ఫాదర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామేసే ఎంతో టెన్షన్స్ కి గురి ప్రాలసిస్ వచ్చిందని ప్రభా నాయన రక్షక ఆ బ్రెయిన్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కొట్టి వేసేయండి సార్ వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తారు మన ప్రవైన ఏసు క్రీస్ కృపా సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా రాజు బ్రదర్ తన తండ్రికి సతాకాలంతోక ఆ మేన్